హలో లుయా మనము ఇప్పుడు ఒక కొత్త పాట అంటే అందరికీ తెలిసిన పాటే పాత పాట కానీ రాని వారికి కొత్త పాటే రెండవ రాకను గూర్చిన సాంగ్ మనం పాడకపోతూ ఉన్నాం మనలో ఉన్న తన గురించి తానే దేవునికి లెక్క పగించవలను మన దేవునికి లెక్క పగించవలను మనలో నా ప్రతి వారు తన గురించి తానే దేవునికి లెక్క పగించవలను మన మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటకు మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటకు విమర్శ దిన మందు లెక్క చెప్పవలయను విమర్శ దిన నుండే నీ నోటి మాట ఈనాటి నుండే నీ నోటి మాట సరిచేసుకొని సిద్ధపడు సోదర సిద్ధపడు సోదరి సరిచేసుకొని సిద్ధపడు సోదర సిద్ధపడు సోదరి మనలో ఉన్న ప్రతి వాడు తన గురించి తానే దేవునికి లెక్కించవలను మన దేవునికి దేహముతో చేసిన ప్రతికార్యము కార్యము దేహముతో చేసిన ప్రతికార్యము కార్యము గూర్చి మంచివైనను అవి చెడ్డవైనను మంచివైనను అవి చెడ్డవైనను ప్రతివారును తన ఫలమును పొందునకు ప్రతివారును తన ఫలమును పొందుటకు నిల్వావల క్రీస్తు న్యాయ ఎదుట న్యాయ ఎదుట నిల్వావల క్రీస్తు న్యాయ ఎదుట ఠము ఎదుట మనలో నా ప్రతి వాడు తన తానే దేవునికి లెక్క అప్పయించవలను మన దేవునికి లెక్క అప్పయించవలను నీ ధన నీకున్న సమాయములు నీ ధన ధాన్యములు Nī kūnnā samāyamalu, yelāgu nīvu, vyayamuchyayu chunnavo, yelāgu nīvu, vyayamuchyayu chunntivo, Prabhu Bhāgamu nīvu, chellinchu chunnava, Prabhu Bhāgamu nīvu, chellinchu chunnava, ప్రతిదానికి ప్రభు నిన్ను లెక్క అడుగును నిన్ను లెక్క అడుగును ప్రతిదానికి ప్రభు నిన్ను లెక్క అడుగును నిన్ను లెక్క అడుగును మనలో నా ప్రతి తన గురించి తానే దేవునికి లెక్కించవలను మన దేవునికి లేక పగించవలను మన యజమానుడేసు త్వరలో రానుండే నుండే మన యజమానుడేసు త్వరలోరా నుండే రాజాది రాజుగా న్యాయాధిపతిగా రాజాది రాజుగా న్యాయాధిపతిగా మన ప్రతి పనిని పరీక్షించునుగా మన ప్రతి పనిని పరీక్షించునుగా నమ్మకస్తులైన వారు ఏలు దూరు ప్రభుత్వ ఏలు నమ్మకస్తులైన వారు ఏలు దూరు ప్రభుత్వ ఏలు దూరు ప్రభుత్వ మనలోన్న ప్రతి వాడు తన గురించి తానే దేవుని లెక్క పాగించవలను మన దేవునికి లెక్క పాగించవలను మనలో నా ప్రతి వాడు తన గురించి తానే దేవుని లెక్క పాగించవలను మన దేవునికి లెక్క పాగించవలను